సత్వగుణ ఘనిష్టంగా కనబడతారు వాళ్ళకి అసలు జీవితంలో ఎప్పుడన్నా ఆవేశం వచ్చినట్టే కనపడరు పరమశాంత స్వభావలుగా కనబడతారు ధర్మరాజు గారికి ఎప్పుడన్నా కోపం వచ్చిందా రాలేదు ఎప్పుడు రాలేదండి మహాభారతంలో మా ధర్మరాజు గారు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ ఎప్పుడు ఆయన కోపం రాదు అలుగుటేని మహామహితాత్ముడు అజాత శత్రువే అలిగిన నాడు అంటాడు ఎప్పుడు అలుగుతాడు ఆయన ఆయన అడగడు అసలు కానీ మరి పరమాత్మ భగవద్గీత ఆయనకి చెప్పాల్సిన అవసరం రాలేదు ఎందుకని ఆయన ధర్మం వేరు ఆయన పరిస్థితి వేరు ఆయనకు అర్జునుడు లాగా విషాదం రాలేదు వచ్చి చెప్పేవాడేమో మరి కానీ పరమాత్మ విజయ సారథిగా ఉన్నాడు కానీ ధర్మరాజు సారథిగా లేడు అని తెలుసు ఎవరికి ఏ పాత్ర ఉంది ఎవరు ఏ పాత్రోచితమైన వ్యవహారం చేస్తే వాడు గమ్యం చేరతాడు సమాజంలో ఈశ్వర కర్తవ్యం దైవీ ప్రణాళికలో ఎవరు ఏ పని చేయాలి ఇట్స్ ప్రీ డిసైడెడ్ ఫ్యాక్టర్ అందువల్ల ఏది ప్రాప్తించినా ఈశ్వర ప్రసాదంగా భావించి ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని గనక ఎదిగిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు సామీప్యాన్ని దాడతాడనమాట దాటి సారూప్యస్థితికి వచ్చేస్తాడు ఇంకా నీకు నాకు భేదం లేదని మాటి మాటికి అనుకోక్కర్లే తల్లి పిల్లవాడికి ఎన్నిసార్లు చెప్తుంది నీకు నాకు భేదం లేదని రోజు చెప్తుందే చేసే చర్య ప్రతి వల్లే అది అర్థమైపోతుంది అంతేనా పిల్లవాడు దెబ్బ తగలగానే ఎంత పెద్దవాడైనా సరే అమ్మనే తలుచుకుంటాడు అమ్మా అంటాడు ఇప్పుడు ఆవిడ సశరీర అశరీర వాడికి అది నిమిత్తం లేదు సశరీర అశరీర అన్న నిమిత్తం లేదు అమ్మ వాడికి ఎప్పుడూ ఉంది ఎందుకని జగజ్జనని కదా ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ తల్లిని జగజ్జననిగా చూసేడు వాడు కాబట్టి ఆ తల్లి శరీరం వదిలేసి వెళ్ళిపోయినా సరే అదే స్పృహలోనే ఉంటాడు అంతే కాబట్టి అక్కడ కనబడుతున్నది కనబడుతున్న శరీరము లేకపోతే ఆ అదోగా అమ్మ అంటే జగజ్జనని అమ్మ ఆ జగజ్జనని తలుచుకుంటున్నాడు అమ్మ పిలుస్తున్నాడు అంటే ఎవరిని పిలుస్తున్నాడు జగజ్జనని పిలుస్తున్నాడు పాప ఈవిడ సచరీరిగా ఉన్నప్పుడు ఏమనుకోండి అన్నీ పిలుస్తున్నాడు కానీ వాడు పిలుస్తున్నది ఎవరిని ఆ జగజ్జనని సర్వ జగద్రక్షకురాలైనటువంటి తల్లిని పిలుస్తున్నాడు తాత్కాలికంగా ప్రతినిధిగా కాసేపు మనం ఎక్కడో ఆ వెంకటాచలంలో ఉన్నటువంటి మహానుభావుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి బొమ్మని మనం ఇో పెట్టుకున్నాం అనుకోండి రోజు అన్నం పెడుతున్నాం అనుకోండి ఈయన అయినా ఒకటేనంటే అవును ఒకటే ఎవరు కాదన్నారు అలాగే ఆ జగజ్జననికి ఇవిడ ప్రతిరూపం ఇది ప్రతిరూపం ప్రతీక అంతేగాని నా పిల్లాడు నా పిల్లాడు అని అనుకోకూడదు అట్లా అహంకారం అమకారాల్లో చిక్కుకోకూడదు ఆవిడ పిలుస్తాను అమ్మా అని ఎవరిని పిలుస్తున్నాడు ఆ జగజ్జర్ని పిలుస్తున్నాడు తాత్కాలికంగా నీ ప్రతిరూపంతో ఆవిడ పొలుగుతోంది ఈ సత్యాన్ని గుర్తించాలి కాబట్టి జాగ్రత్తగా ఎక్కడికక్కడ అహం రహితమైనటువంటి పద్ధతిలో సాధకుడు పరిణామం చెందాలి అల్టిమేట్ గా సాయుధ్య ముక్తి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సాధకుడు ఆయమాత్మ బ్రహ్మ నేను నేనైనా నేను తెలుగులో చెప్తే రెండు వేల మూడమ్మ చెప్పింది అయమాత్మ బ్రహ్మ నేను నేనైనా నేను నీ అల్టిమేట్ లక్ష్యం సాధనలకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంక ఇక్కడ దాకా వస్తే కానీ అప్పుడు కాని నువ్వు ఆ ముక్తి స్థితిని అనుభవిస్తే గాని నువ్వు మోక్షాన్ని సాధించటానికి ఆ మార్గంలో కైవల్య మార్గంలో నువ్వు ప్రయాణించలేవు వెరీ వెరీ ఇంపార్టెంట్ మానవ జీవితంలో ఈ అయమాత్మా బ్రహ్మం అనేటటువంటి నిర్ణయాన్ని తప్పక పొందాలి ఆత్మబోధ పొందుతున్న వారందరూ ఆత్మ విచారణ చేసేవారందరికీ అయమాత్మా బ్రహ్మం అనేది మొట్టమొదటి లక్ష్యం ఆ తదుపరి బయలు ఎరుక ఆ తదుపరి వ్యవహారం అదంతా కైవల్య మార్గం ముందు అసలు అంతటా నేనే ఉన్నాను అన్నటువంటి అయమాత్మా బ్రహ్మం అనే నిర్ణయాన్ని వ్యష్టి లేకుండా పోయేటటువంటి కేవల సమిష్టి సాక్షి అయినటువంటి స్థితిలో నిలకడ చెందాలి చూడండి గగనే నిలతాదివత్ అన్న ఒక్క ఉపమానంలో ఎంత దూరం పెట్టాడు చాలా జాగ్రత్తగా ఈ ఉపమానాన్ని సాధకులు అన్వయం చేసుకోవాలన్నమాట ఆకాశం అన్న ఉపమానం చిన్నది కాదండి ఆత్మకు అత్యంత సమీపముగా ఉన్నది ఆకాశమే గగన సదృశ్యంగా ఉండేవాడే బ్రహ్మానంద స్థితిని పొందగలుగుతాడు ఏ ఒక్క పరిమితి చేతైనా ఆఖరికి గగనం అనే పరిమితి చేతైనా సరే నువ్వు పరిమితించబడితే పునః జీవుడిగా కర్మచక్రంలో రావాల్సిందే చదవండి సత్యము ఎరుక అసత్య జీవనము అంతరించు అసత్యము అంతరించుట అనగా అధ్యాస అదృశ్యమవుట అని భావం అధ్యాస అదృశ్య అదృశ్యము కాగానే దేహేంద్రియ మనోబుద్ధులకు తాను